మా దగ్గర బాగా టపాకాయలు సౌండ్ వస్తుంది అందుకే వాల్యూమ్ ఆఫ్ చేస్తా గ్లోరీ సిస్టర్ మనకు ప్రార్థన చేస్తాం కదా ఓకే ప్రేస్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు స్కైప్ ఆన్లైన్ ఫ్రైడే సర్వీస్ ఈ ప్రార్థనకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చిన అందరికీ మీకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభములు తమస్త ఘనత మహిమ ప్రభావలు ప్రభుకే చెల్లిస్తున్నాము ప్రార్థనా పూర్వకంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము గ్లోరీ సిస్టర్ మన కోసం ప్రార్థన చేస్తాం ప్రేజరాడు సిస్టర్స్ బ్రదర్స్ అందరికి ప్రేజరాడు స్తోత్రం పరిశుద్ర మేమల వందనాలు తండ్రి ఏసుక్రీస్ రజానికి వందనాలు తండ్రి మరి ఇక్కడిని నాములు ముగ్గురు ఉంటే దేవా అక్కడ మీరు ఉంటాన రాజా దేవా మా మందల మీద దేవా మా కొరకును భూమికి వచ్చిన దేవా మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మా నరక శిక్షణ శిలలో భరించిన అందును బట్టి నీకు వందనాలు తండ్రి ముఖ్యంగా దేవా గత నెలంత మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు ఈ నెల ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి మరి దినమంత మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్సినాం దేవా ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో దేవా మరి పాటల ద్వారా మహిమ పొందండి వాక్యం ద్వారా మహిమ పొందండి దేవానికి తోదడం దేవా ముఖ్యంగా వాక్యం ద్వారా మీరేం మాట్లాడండి దేవా ఏసు కృష్ణంలో మీరే మా అతను మాట్లాడండి వాక్యంలో మేము నిన్ను చూడాలా రాజా ఏసు రజానికి స్తోద్రం దేవాసు కృష్ణ రజానికి వందనం తండ్రి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి స్థుతి ఘనత మహిమ చెలుస్తూ ఏసు కృష్ణంలాడు వచ్చిన ఆం తండ్రి ఆమెన్ అక్క ప్రేజలాడ్ అక్క థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ సిస్టర్ రేణుకా సిస్టర్ మీరు ఒక పాట పాడండి రేణుకా సిస్టర్ ప్రేజ్ దలాడ్ సిస్టర్ ప్రేజ్ దలాడ్ సిస్టర్ ప్రేజ్ దలాడ్ సిస్టర్ పాట పాడండి పాట పాడతానుగల కొండాటమే సన్నిదాన కుదుల కొటమేసిన సన్నిదాన ఆనందమానందమేసిన సన్ తిరుపతి ఆనందమానందమేసిన తరుపతి కొటమే ఎసవన పవమల్లా పర్ందదు నోగల్ యేస తినా పవమల్లా పర్ందదు నోగల్లా తీర్దు ఏసవిన రత తినా క్రిస్తవుకు వాళ్ కృప పరిశుద్ధ ఆవిస్త పరిశుద్ధ రదుగల కొండమే ఎన్యేసీ సన్నీదా కుదుల కొటమే ఎన్యేసిన సన్న వన్ దిరు తంగం దేవాలయం నా దేవాదిదేవన్ దినదోరు తంగం దేవాలయం నా వన్ అారమా అమె దీవన్ అచారమా అతిశయ అతిశయమే అతిశయ అతిశయమేదుల కొటమే ఎన్యేసిన సన్నీదాన కొండటమే ఎన్యేసీ సన్నీదాన వల్లవరేస ేసు వెళ్ళ వెంద వెళ్ళి ఓ సన్న పాడి ఊరల్లా కొడి తరు మన్మై పాడి మమ్మై కూడి ఓ సన్నా పాడి ఊరల్లా కొడివే తుమో కుదుగల్ల కొండాటమే ఎ సన్నిధాన కుదుగల్ల కొటమే సన్నిధాన ఎక్క సత కూర్వగ సత్తం తూదూటేసర్వార్ ఒక మనమైడి ఓ సన్న పాడియూడి ఓ సన్న పాడి కుదుగల ేసల కొండాటమే ఎన్యేసిన సన్నీదాన ఆనందమానందమే ఎన్యేసీ సన్నీదా కుదుల కొటమే ఎన్యేసీ సన్నీదన అమీన్ల హలో హలో ప్రియా థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజలాడ్ ఈరోజు మనకు చాలం సిస్టర్ వాక్యం అందిస్తారు ప్రార్థన వినాలని కోరుతున్నాను సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి శాలం సిస్టర్ ప్రేజలాడ్ Mr. Praise the Lord, why can't you share this? What's your voice? There is a problem with your phone. Lady, if you are able to hear my voice, please raise your hand. No, I can continue my message. Now we can hear your voice, sister. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనిక రంగ దేవ ప్రభాత నిర్మోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తివంతుల ఏసియా ప్రభా తండ్రి పొద్దున నుంచి మమ్మల్ని కాచు కాపాడేందుకు లెక్కలేని వీలాది వందనాలు స్థితి కోతాలు చెల్లిస్తున్న తండ్రి ఏసియా ప్రభా వాక్యం తర్వాత మేము షేర్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ కాశ్యం ని బట్టి వందనాలు చూపిస్తున్నటువంటి ప్రభా ఆన్లైన్ ప్రేమకి ఎక్కడైతే ఎంతమంది వచ్చినారో తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా వాళ్ళ కుటుంబానికి జ్ఞాపకం ఉంచుకోండి ప్రభాతాన్ని మరి వాక్యం ఉంచున్నగా తండ్రి మాకు ఇంత జ్ఞానాన్ని కొట్టి పారేసి మీ జ్ఞానంతో నడిపించిన ప్రభా ఏ మాలో ప్రతి ఒక్కరికి ప్రభాతాన్ని నాకు అందరికీ ప్రభాతాన్ని మాకు జీవితం అనుగ్రహించండి ప్రభాతం మీకు ఇష్టంగా ఉంటకు ప్రభా వాక్యం ఉంటకు ప్రభా మరి ఎక్కడ ఆలోచనలు పెట్టకుండా ప్రభు వాక్యాన్ని ధ్యానించకు మాకు అందరికీ ప్రభావితం మంచిగా దాయించి ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనతో నడిపించమని మీరేమై పొందమని ప్రార్థిస్తూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను నా తండ్రి అయితే నేను వాక్యం ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నానంటే వెన్ ఐ ప్రేడ్ ఐ గాడ్ అంటే నేను చాలా వాక్యాలు చూస్తున్నాను బట్ ప్రాబర్స్ ఎయిటీన్త్ చాప్టర్ లో రాబోబ్ ఎయిటీన్ చాప్టర్ ఓపెన్ చేసుకుంటే కనుక మనము అక్కడ మనకి దేవుడు మాటలు మాటలు మనం ధ్యానము ఫస్ట్ ఫస్ట్ చూసుకుంటే రాగోత్వాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టి వాడు జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక అయితే ఇక్కడ మనము ఒక గ్రహించుకోవాలన్నమాట వేరుండ గురువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు ఎప్పుడైతే చాలా మనం అనుకుంటాం కదా అంటే మనం వేరుగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనము మన మన మనకున్న టైం దేవంతో స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మనకి వేరుగానే ఉండాలనుకుంటాం మనం వేరుగా స్పెషల్ గానే ఉంటాం నేను నా లైఫ్ లో ఇది గమనించుకు ఏంటంటే మనము మనకు మనమే మనకు మనము వేరుగా ఉండేలాగా మనము కనబడుతుంటాం మనం మనం చేసే క్రియలు కానీ వాళ్ళు చేసే క్రియలు కానీ మనం నడిచే విధానం కానీ వాళ్ళు నడిచే విధానం కానీ అంటే వేరుండ గోడు వాడు స్వేచ్ఛను సారముగా నడుచువాడు అటు ఇక్కడ ఉంది అనమాట అంటే ఇంకోటి ఏమంటున్నాంటే దేవుల్లో ఉన్నవాళ్ళు దేవుల్లో ఎక్కువ ప్రతిదినం ఉండి ఆయనతో గడిపే వాళ్ళు వేరుగానే ఉంటారు అన్నమాట లోకంతో సంబంధమే ఉండదు వాళ్ళ ఆత్మీయంగా they wanted to be alone in the god presence only anamata attiwadu lessalaina okay gnanamunaku virodhi buddhinudu vivachana yindu santoshimpaka buddhinudu eppudu vivachana yindu santoshimpaka etla untunte tana abhiprayamulanu bayalu paruchutayindu santoshinchunu abhiprayanam abhiprayamulante ippudu viprayam chusukunte manaki ikkada full hath no delight in understanding But that his heart may discover itself. This fool''sNo one found repeatedly over this field. He won't have any happiness or understanding. My father and son are saving his wealth and he is campaigns for too much or less prematurely in birth. He will trust him because he wrote his promise to the Act. Now, he will take his word to the Act. He will take his word to the Act. This proverb is not Justices of Sayarana. చాలా మంది చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యి తర్వాత ఏదో చెప్తూ ఉంటారు అనమాట బట్ ఆల్రెడీ ఇక్కడ మనకి వాక్యంలో ప్రాబుబ్స్ లో అన్ని దేవుడు ముందే ముద్రించి మన రాసి పెడుతున్నాను అయితే నేను ఇక్కడ ఫిఫ్టీన్త్ ఛాప్టర్ ఓపెన్ చేసుకుంటాను ఫిఫ్టీన్త్ వర్స్ లో చూసుకుంటే ఆ వర్స్ నేను చదవాలనుకుంటున్నాను దాని జ్ఞానం కోసము జ్ఞానంలో చెవి తెలివిని వెదకును వివేకము మనసు తెలివిని సంపాదించును ఇక్కడ జ్ఞానము జ్ఞానుల చెవి అంటే ఇప్పుడు జ్ఞానం ఉంది వివేకము వల్ల వివే వివేకము కూడా ఉంది ఇక్కడ అంటే మనము మనకి జ్ఞానం ఉందా వివేక వివేకం ఉన్నదా అన్నది ఫస్ట్ గ్రహించుకోవాలి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మనము నేను కూడా ఇది అండర్స్టాండింగ్ ఇది నాలెడ్జా కొన్ని కొన్ని విషయాలలో నేను కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అప్పుడు నేను ప్రార్థించిన ప్రతిరోజు నేను ఎక్కువ ఎందుకంటే ఇంత మనం నమ్ముకున్నా కూడా మనం మోసపోతూ ఉంటాం మనకు మనమే లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం కదా మనము ఫస్ట్ మనము మనకు మనమే మోసపోతా ఉంటాం అనమాట ఆత్మీయంగా ఉన్నప్పుడు మనకి మనకి తెలుస్తా ఉంటుంది అనమాట మనం ఏ విధంగా ఉన్నాం అన్నది రైట్ ఆర్ రాంగ్ అన్నది అంటే అది జ్ఞానం దేవుడు ఇచ్చిన జ్ఞానం వల్లనే మనకి రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుస్తుంది అనమాట బికాజ్ నాలెడ్జ్ ఇప్పుడు వివేకం చూసుకుంటే కదా తెలివి తెలివిని చూసుకుంటే జ్ఞానం చూసుకుంటే ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలి విజడమ్ అండ్ నాలెడ్జ్ అనమాట అయితే ఇక్కడ మనము మనం ఇప్పుడు దేవుని సేవిస్తున్నాము సేవకులము సేవ చేసే వాళ్ళందరి సేవకులం అని మనం బట్ ఇంకా అప్పుట్లో డిసైపుల్స్ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ఉన్నాయి దేవునికి అంటే ఇప్పుడు అప్పుడు డిసైపుల్స్ అన్నాం డిసైపుల్స్ అంటే మనము మనం స్టూడెంట్ ఆఫ్ గాడ్ కదా డిసైపుల్ మీన్స్ స్టూడెంట్ అంటే మనకి క్లియర్ గా తెలుసు అనమాట ఆ టర్మ్ డిసైపుల్ అంటే ఏంటిది అది మనకి తెలుసు ఈజ్ అ స్టూడెంట్ ఇట్ ఇస్ కేమ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ అని మనకు బాగా తెలుసు వాక్యంలో చంద్రశేఖరెవరని చెప్పినా మనము మన మన మన కేబిఎం గ్రూప్ లోనే మనము విని వింటాం కదా చాలా వాక్యలలో అయితే నేనేం చెప్పాలనుకుంటా అంటే జ్ఞానము వివేకము దేవుడు ఇది నాతో ఏం మాట్లాడంటే జ్ఞానానికి అండ్ తెలివి వివేకము అనమాట ఈ రెండికి జ్ఞానము వివేకము వీటిలో కోసం తెలుసుకుంటే ఇక్కడ జ్ఞానం వచ్చేవి ఎప్పుడు తెలివి ఎదుగుతా ఉంటామంట ఇప్పుడు మనము జ్ఞానము అంటే దేవుడే మళ్ళీ మనం వేసేనాయి కదా జ్ఞానం అంటే ఆయన ద్వారానే మనకి గాడ్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ దేవుడు సోర్స్ ఆఫ్ విజ్డమ్ ఇంకా ఎక్కడ పెతకాలి ఎక్కడ దొరుకుతుంది మనకి నేను ఎంత చదువుకుంటే ఎంబీఏ చదువుకుంటే లేకపోతే ఎంబీఎస్ చదువుకుంటే లేదా పిహెచ్డీ ఇంకా ఎంత చదివినా కూడా బట్ ఆ విజ్డం అన్నది మాత్రం నీకు ఎక్కడ దొరుకుతుంది మన దేవులను దొరుకుతుంది గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ట్రూ విజ్డమ్ అది మనము ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట మనము చాలా మంది వాక్యం తెలియకుండా ఎక్కడెక్కడో చదువుకోవడానికి టైం స్పెండ్ చేసేసి మళ్ళీ ఏం చేసామంటే అసలు లేకుండా ఇల్లు ఒక రీతిగా మనం వెతుకుతా ఉంటాం అంటే మనం ఎట్లుండాలి ఇక్కడ మనము వినేవాళ్ళ దేవుని దేవుని మాట వినేలా తెలివి ఉంటే నీకు అంటే ఆ జ్ఞానం దేవునించి జ్ఞానం ఉంటేనే నువ్వు ఆయనను వెతకగలుగుతావు ఆయన ఆయన మాటలు వినగలుగుతావు అంటే మనం ఎట్లుండాలి ఎప్పుడు లెర్నర్స్ గా ఉండాలన్నమాట లర్నింగ్ పర్సన్ అండ్ లిజనింగ్ పర్సన్స్ లాగా ఉండాలన్నమాట అంటే నీకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు నాకైనా ఎవరికైనా ఇప్పుడు మనం దేవుడు దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ జ్ఞానము మనలో ఉన్నప్పుడు నార్మల్గా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విస్టమ్ ఇది క్లియర్గా తెలుసుకోవాలి మనం నాలెడ్జ్ అంటే నార్మల్గా మనం ఏం చేస్తాము books, నుంచి వచ్చే నాలెడ్జ్ అనమాట అది ఇప్పుడు ఈ వర్స్ చదివినప్పుడు నాకు దేవుడు మాట్లాడి ఈ వర్స్ నేను గమనించిన జ్ఞానము గల చెవిని విని తెలివిని వెదకును వివేకము గల మనసు తెలివిని సంపాదించను ఈ వాక్యం చాలా చాలా టైం వరకు ఈ ఓన్లీ ఫిఫ్టీన్త్ వర్స్ ని జ్ఞానిస్తా ధ్యానిస్తా ఉంటుంటే నాకు అర్థమైందనమాట అంటే ఎట్లుండాలి మనం ఎప్పుడు ఒక లర్నర్ గా ఉండాలన్నమాట అండ్ రిజర్నింగ్ గా ఉండమాట ఎప్పుడో చాలా మంది మనం ఏం చేస్తామంటే చె చెప్తాం వాక్యాన్ని మనం అంటే దేవుని దేవుణ్ణి మనం విన ఫస్ట్ దేవుని వాక్యాన్ని వినాలా ఆయన చెప్పే మాటలు వినాలా వినేలాగా ఫస్ట్ మనం ఉండాలంట లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్ అది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ద హార్ట్ ఆఫ్ ద కూర్ అండ్ గెట్ ఎత్ నాలెడ్జ్ ఆఫ్ దైస్ ఎత్ నాలెడ్జ్ ఓకే వైజ్ ఇప్పుడు వైజ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక విజమ్ విజడమ్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ విజడం లేకుండానే కదా రోగంలో చాలా మంది రశించిపోతున్నారు ఇప్పుడు నాలెడ్జ్ అంటే మంచి మంచిది ఉండొచ్చు చెడు కూడా ఉండొచ్చు నువ్వు బాగా చదువుకున్నప్పటికీ కూడా నీకు చెడు నాలెడ్జ్ కూడా ఉండొచ్చు లోకరీతిగా చాలా మంది ఉంటుందన్నమాట ఏం చెప్పాలనుకుంటున్నాం దేవునికి మనం ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే హీ వాంటస్ టు బి అస్ అ స్టూడెంట్ దట్ మీన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయనే ఆయన శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకుంటే వాక్యం ఎక్కువ ధ్యానించినప్పుడు ధాన్యుల గ్రంథంలో కూడా చూసినప్పుడు మనము ఇంకా మనకి దావిద్ దావిద్ మహారాజు ఆయనే కూడా ఆయనే కూడా శిష్యు ఇప్పుడు ఆయన దీవు ఫాలో అయ్యింది స్టూడెంట్ లాగా సో ఇక్కడ మనం మనం ఎప్పుడైనా కూడా జ్ఞానంలో జ్ఞానంలో కలిగి జ్ఞానం కలిగి ఉండాలన్నమాట విజడమ్ అది కలిగి ఉండాలి అది ఎక్కడి నుంచి వస్తుంది మరి మనం ఏం చేయాలి దానికోసం అని అంటే మళ్ళీ అది చూసుకుంటే కనుక వినడమే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవడమే అది వినాల విన్నప్పుడు ఏమవుతుంది నీకు విశ్వాసం కలుగుతుంది దానివల్ల నువ్వు పరిశుద్ధాత్వం పొందుకుంటావు పరిశుద్ధాత్వం పొందుకున్నప్పుడు నీకు జ్ఞానం అన్నది కలుగుతావు దేవునికి జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానమే కదా మనకి యాక్చువల్లీ ఏది ఏది ఏది తప్పు ఏది రాంగ్ అన్నది ఏది కరెక్ట్ అనేది మనకి చూపిస్తామంట ఎప్పుడైతే నీకు విజ్డం ఉంటుంది నీకు నువ్వు అన్నిట్లో సక్సెస్ అవుతావు అనమాట చాలా మంది మనం ప్రాధాన్యం చేసాం కొన్ని సక్సెస్ గానే కా ఎందుకు ఎందుకంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ ద విజ్డమ్ హౌ టు ప్రే గా ప్రతి ఒక్కరి మనము దేవుని అడగాలి జర్మే థర్టీ త్రీ చూసుకుంటే దేవుని అనుకున్నాడు మీ ప్రతి అడగాలని చెప్పేసి ప్రతి విషయంలో మనం దేవుని అడగాలని కొన్ని కొన్ని మనం దేవునికి అన్ని తెలుసు కదా మనము ఏం అడగాలని అంట నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అట్లనే అనుకున్నాను ఇప్పటికి కొన్ని ఇఫ్ ఐ వాంటెడ్ టు షేర్ నా దీంట్లో ఉండేదాన్ని నేను కానీ నేను ఎప్పుడైతే కేబీపీఎం లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను అనమాట నేను హౌ ఐ షుడ్ బి వాక్యాన్ని చెప్పడం వల్ల వాక్యం నాతో మాట్లాడు నా హార్ట్ కి టచ్ అవుతుంది ప్లస్ ఇంకా ప్రతి వినే వాళ్ళకి కూడా టచ్ అవుతుంది నేనైతే వాక్యాన్ని మీ అవ్వంత క్లియర్ చెప్పలేను what i have learned from all the preaches here everything man vaakyam danilla inka nen taruv chadivi a janan devudu ichina avakasham go nen baavusnanu anamata aithe ee vaakyam ikka 15 verse nen chaala gnaninchinappudu devudu okati god wants us to study and be a student as of a jesus follower forever hmm allike manem ippettunna ante we should always be learning anamata mane నేర్చుకునేలా ఉండాలి దేవుని దేవుడు ఇంకా నేను ఎంత వాకి చాలా మంది ఏమంటారు బైబుల్ మొత్తం జనరేషన్ నాకు అన్ని తెలుసు అనుకుంటాం కానీ ఎంత చదివినా అది తప్పి అనమాట ఆల్వేజ్ ఇంకా లర్నింగ్ లోనే మనం తెలియని విషయాలు ఇంకో ఇంకా ఎన్నో ఉన్నాయి మనం మనం చూస్తుంటాం కదా వాక్యంలో గుణమైన విషయాలు ఎన్నో దాగున్నాయి అది తెలుసుకోవడానికి అసలు సమయమే మనకి ఇది అసలు ఎంత టైం సరిపోదనమాట ఇక్కడ నెక్స్ట్ రోజు ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును అది గొప్పవారి ఏదో టకీ వానికి దపించును హ్ ఇక్కడ మ్యాన్స్ గిఫ్ట్ మేక్ ఏ గ్రూమ్ ఫర్ హి అండ్ బ్రింగ్ ఇట్ హిమ్ బిఫోర్ கிரேట్ Men అంటే ఇక్కడ మనం ఒక చూసుకుంటేనంటే కానుక అంటే ఇప్పుడు మనం దేవునికి కానుకలు ఇస్తాము కానుక అంటే అను జనరూపని డబ్బులే కావచ్చు హ్ ఇంకేదైనా కావచ్చు ఇఫ్ యు ఆర్ గివింగ్ టైం ఫర్ గాడ్ దట్ ఇస్ ఆల్సో వన్ అది కూడా మనం దేవునికి ఇచ్చినట్లే కదా ఒక కానుక కదా ఇక్కడ మనం చూసుకుంటే దేవుని విషయంలో అయినా కూడా మనం దేవునికి ఇచ్చే కానుక అయినప్పటికీ కూడా ఇతరులకు ఏమన్నా ఇచ్చిన విషయంలో అయినప్పటికీ కూడా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుడు నిన్ను గొప్పవారి గొప్పవారి ఏదిట గొప్పవానికి చేస్తుంది అనమాట మనం చాలా సార్లు ఇంకా పడుతుంటాం అనమాట ఇంకోటి ఏంటంటే నేను కొన్ని కొన్ని విషయాలలో చూసినప్పుడు కొన్ని వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ నేను కానుక అంటే నాకు ఫస్ట్ నార్మల్గా కానుక అని అనుకున్నాను కానీ తర్వాత వాక్యం వాక్యం విని నేను తెలుసుకున్నాను అనమాట ఒకటి కానుకగా కానుకగా ఉండొచ్చు లేకపోతే ఇంకా మనం గడిపి టైం ను కూడా టైం ని కూడా ఎంత అవర్స్ పని స్పెండ్ చేయాలన్నది కానుకగా అనమాట అది అనమాట మనం దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతుందన్నమాట అది గొప్పవారి ఎదుటకి వానికి గడిపించే మన ఎంతో the man's gift make it room for him manaki ekkadaina kuda manu devo manki aashwadam aashwadam ni kaligisannamata m mm -hmm. vyajimandu vaad, vaadi paksham vaadi pakshamu nyayamuga kanabadunu no, aithe editti vaadu vachina kachchi vachina mani vaane sangathe theeta padunu no. mm -hmm. vyajimartadu konte mandi vyajum vya, okay vani <coughs> pakshe వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటి వాడి వచ్చినప్పుడు వచ్చి వచ్చినప్పుడు ఇక్కడ వా వచ్చిన మీదట వాని సంగతి కేటా పడును ఫస్ట్ ఇన్ హిస్ ఓన్ కాస్ విత్ జస్ట్ బట్ హీస్ నైబర్ కమ్ అండ్ సర్చ్ హిమ్ ఇప్పుడు చాలా మంది మనం వ్యజమాట మన మనకి లేకుండా వార్త చెప్పేటప్పుడు చాలా మంది ఈ వాక్యం కరెక్టా కాదు వీళ్ళు ఏం అంటే ధ్యానించాలి తప్ప కాని మనము వ్యాజం వ్యాజడం అవడానికి ఇక్కడ చెప్తున్న దేవుని అందులోని అయితే ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళు చెప్తున్నారో అప్పుడు మనది మనకు క్లియర్ గా తెలిసిపోతుంటు అనమాట అంతవరకు మనం ఇంత ఛాన్స్ ఇవ్వాలి మనం ఒక్కసారి పరిశుద్ధార్థం పొందుకున్నామంటే షుడ్ బి కరెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అయితే ఇప్పుడు ఇంకో విషయం చూసుకుంటే ఎయిటీన్త్ చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధాన పరచును ఇప్పుడు చీట్లు వేయడం అంటే ఇది ఇప్పుడు నువ్వు చెప్పడం ఇది కరెక్టా కాదన్నది చాలా చీట్లు ఆడద్దు చీట్లు వేయద్దు అని మరి చీట్లు వేయుట చేత వివాదములు మాను అని ఉందనమాట అయితే ఏ విషయంలో చూసుకుంటారు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఒక రెండు ఇద్దరు మధ్యలో మనకి ఎవరికి ఏది ఇయ్యాలన్నది తెలిసిన తెలియనకు చాలా మంది ఇట్ల చీట్లు వేయట చేత వివాదాన్ని కలుగుతున్నమాట అవి ఎవరికి అంటే ఒక సక్సెస్ ఎవరికి వస్తుంది అన్నది అది చాలా మంది చేస్తా ఉంటారు కానీ అది ఇన్ సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్ అనమాట మనం జ్ఞానం చేత ఏది రైట్ అది రాంగ్ అన్నది ఎవరికి ఏది ఇవ్వాలన్నది కొంతమంది కానీ చాలా మంది చేస్తారు అంటే జ్ఞానం లేని వాళ్ళు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటారు మనం జ్ఞానం పొందుకొని చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి మనకి రాదనమాట మనం చూసుకుంటే కనుక కదా ఫస్ట్ రెండో తిరుమతి చూసుకుంటే దేవుని ఇంత యోగ్యునిగాను సిగ్గుపడనక్కర లేని పనివాణిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుటకు జాగ్రత్త పడము ఈ వాక్యము మనము జ్ఞానము మనం ఎంచుకోవాలి విజమ్ అండ్ నాలెడ్జ్ దాని రెండు విషయాలు చూసుకుంటే కావాల్సింది విజడము నాట్ ఓన్లీ ద నాలెడ్జ్ ఏమవుతుందంటే నార్మల్లీ యూ కెన్ గెస్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఓకే Uh, between what you have learnt, knowledge and information gained from the education or an experience. Because wisdom means God, is only, it is only the source from the God. If we have true wisdom, then we will be God. We will be able to learn with wisdom. We will have a understanding with this wisdom. We will have a understanding and we will be able to learn with the right ideas. ఏది రాంగా రైట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట అంటే అది నేను చెప్పాను ఇప్పుడు జ్ఞానం అంటే అది విజడమ్ అంటే దేవుడు ఆయనలో గుప్తమే ఉన్నాయి ప్రతి ఒక్కటి వారి విజడం కోసం ఎక్కడెక్కడో ఏదేదో చదువులు చదివి చదువులు చదివినా కూడా జ్ఞానం అసలు విజడమే ఉండదు చాలా మందికి మనం ఇంకా చాలా మందిని చూస్తుంటాం ఎవరు ఏ చదవకపోయినా కొంతమంది పరిశుద్ధాత్మ బొందుకొని ఆ విజడమ్ ఆ దేవుని జ్ఞానం ఆ ట్రూ విజ్డమ్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏది రైటో ఏది రాంగో వాళ్ళు అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నది తెలిసిపోతూ ఉంటుందన్నమాట అయితే ఈ వాక్యం సెకండ్ థింగ్ లో సెకండ్ చాప్టర్ ఫిఫ్త్ ఇంటూవర్స్ దేవుని ఎదుట యోగ్యని గాను మనము దేవుని ఎదుట ఎట్లున్నా యోగ్యుని గాను సిగ్గుపడని అక్కర్లేని పని గాను ఇప్పుడు సేవకులు చాలా మనం ఏం చేస్తాము దేవుని పని వాళ్ళం కదా మనం విఆర్ ద డిసైపుల్స్ అంటే అప్పుడు డిసైపుల్స్ అన్నాము ఇప్పుడు మనము సేవ చేస్తున్నాం సేవకులము అంటున్నమాట సేవ ఏ విషయంలో సేవ సేవ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా చాలా సేవ అంటే నార్మలీ నాట్ ఓన్లీ సర్వింగ్ ప్రీచింగ్ ద బైబుల్ కానీ మనం ప్రతి చేసే ప్రతి పనిలో కూడా సేవనే ఇప్పుడు నేను ఒక టీచర్ జాబ్ చేస్తున్నాను ఆ టీచర్ జాబ్ లో కూడా ఇప్పుడు నేను అది కూడా దేవుడు నాకు ఇచ్చిన సేవ ఉంటాయి సేవనే ఇప్పుడు ఏ పనులు నువ్వు చేసినా కూడా సేవనే అని మనము చాలాసార్లు తెలుసుకున్నాం అంటే ఇప్పుడు మనం సేవకుల మనం డిసైపుల్స్ లాగానే ఇప్పుడు అప్పుడులో వాళ్ళు పన్నెండు మంది వాళ్ళు మనకి కూడా దేవుని ద్వారా వాళ్ళతో దేవుడు వాళ్ళ వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు మనకి పరిచయం మనం కూడా వాక్యం ద్వారా తెలుసుకున్నాం మనం ఇంకా మనము పరిశుద్ధాత్మ పొందుకొని ఆ వాక్యం పరిశుద్ధాత్మ చేత కూడా మనం నడిపింపబడి ఇంకా వాక్యం చెప్తాం అంటే మనం కూడా ఇప్పుడు ఇప్పుడు సేవకులుగా మనము మనం అనుకోవచ్చు అంటే విఆర్ ద డిసైపుల్స్ ఆల్సో అండ్ ఆల్సో వి కెన్ సేవ్ వి ఆర్ సేవకులంగా మనము అనుకోవచ్చు అయితే అందుకని ఇక్కడ మనము ఎట్లున్నా దేవుని ఎదుట యొనిని మనం ఉండాలి సిగ్గుబడనక్కర్లేని పని వాణి గాను సరిగా ఉపదేశించి వాని ఉండాలి నిన్ను అంటే మనం నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడము ఎంత ఇట్లా ఇట్లా చెప్తుంటే మనం ఎంత జాగ్రత్త ఉండాలి క్రమాలి మనం చాలా మంది సిగ్గుపడతా ఉంటుంది కొంతమంది వాక్యం చెప్పడానికి ఇప్పుడు నేనైతే ఫస్ట్ లో అయితే నాకు ఏ వాక్యం చెప్పాలో ఎట్లా భయం అంటే ఒకలాంటి ఐ థాట్ దట్ అసలు వస్తుందా వాక్యం చెప్పడము అనేసి ఇంకా టెన్షన్ టెన్షన్ అండ్ టెన్షన్ అంటే అట్లా కాదు ఆల్రెడీ అందరూ తెలుసు ఇక్కడ వాక్యం అందరూ తెలుసు కదా దే నో ఎవ్రీథింగ్ వాక్యానికి నేను ఇంకా చెప్తే ఎలా ఉంటుంది ప్రభు నాకు సాయం చేయ నాకు అర్థం కావట్లేదు మా చెల్లి చాలా సార్లు నాకు ఎంకరేజ్ చేసింది అనమాట ఇంకా నేను చెప్పిననమాట ఈ వాక్యం కూడా నాకు చెప్పడానికి వీల్ అవుతుంది బయ మీస్ అంటే వాట్ హ్యావ్ టు నాట్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా ఈ లిస్ట్ పెట్టేశారు అనమాట సిస్టర్ ఈ పెట్టగానే నేను ఫస్ట్ చూసుకోమని షారణ్ సిస్టర్ అని వచ్చింది ఇంకా చూడంగా దక్కువన భయమైంది ఏమైంది డిసైడ్ అవ్వలేదు అంటే నేనేమనుకున్నా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మంత్ ఐ మే గెట్ దాన్స్ అని అనుకున్నాను మధ్యలో వస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చు అట్లా అనుకున్నాను అట్లా అనుకో నార్మల్ నేను నేను పాత్ర నిబంధన వాక్యాన్ని చదువుతున్నా అనమాట పిల్లలకి చెప్తున్నమాట అయితే ఇప్పుడు ఆ వాక్యం చెప్పాలా లేదా అన్నది నేను కన్ఫ్యూజన్ ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఏ వాక్యం చెప్పాను నాకు ప్లీజ్ నాట్ సహా కూడా తర్వాత నేను ఆ వాక్యం ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఈ వాక్యం జ్ఞానము ప్లస్ వివేకము తెలివి కోసం మాట్లాడినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి అసలు ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడుతుందని చెప్పి నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైన మాట విజము అండ్ నాలెడ్జ్ మధ్యలో అసలు ఏంటిది నాలెడ్జ్ అంటే మనం సొంతంగా మనం ఏదైనా చేసుకుంటాము హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ అండ్ విల్ టీచర్ బట్ విజ్రమ్ అనగానే అసలు విజడమ్ అంటే దేవుడు సులమోహన్ రాజుకి ఇచ్చినంత జ్ఞానము అయితే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను పరీక్షించుకున్నప్పుడు అయితే ఆయన ఆయనకు దేవుడు అనుగ్రహించిందంటే ఆయన ద్వారానే రావాల అలాంటి జ్ఞానం ఇప్పుడు మనకి ఎవరికైనా ఉందా ఈ మనం చూసుకుంటే కనుక అంత జ్ఞానం ఆయన ఆయన ఎంత జ్ఞానం అంటే ఎక్కడి దగ్గర వచ్చింది దగ్గర నుంచి వచ్చింది ఆయన అడిగి ఆయన దేవుడిని అడిగినప్పుడు ఆయన ఇచ్చిందనమాట అడగాలని అడగాలని కూడా ఎట్లా తెలిసిందంటే జర్మే థర్టీ త్రీ త్రీ అనే వర్డ్స్ నేను ఓపెన్ చేసి అది సడన్గా మైండ్ లో వచ్చిందనమాట ఈ వర్స్ అయితే అప్పుడులో సల్మోన్ రాజు ఆయనకు అన్ని విధాలు ఉన్న ఆయన దేవుని అడిగినప్పుడు విజ్డమ్ దేవుడు ఇచ్చింది అయితే నేనేమనుకున్నాను అనమాట ఈ వాక్యము విజ్డమ్ ఎప్పుడు అనుకుంటే నార్మల్గా విజడమ్ అంటే ఏది కరెక్ట్ రైట్ తెలుసుకోవడమే కదా అట్లా అనుకున్నాను నేను తర్వాత వాక్యంధ్ర నాకార్థమైంది ఈ వా విజడం అనేది ఎవరికి ఉండదు ఒకవేళ అంతేనే నిజంగానే ఉండుంటే అందరు మనిషిని అన్ని చేసుకునే వాళ్ళు అందరూ సేవకులుగానే మారేవాళ్ళు కానీ అది లేదు చాలా మందికి అది చాలా మంది కంటే పర్సన్స్ వాళ్ళ విజడం లేదు కానీ దే ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ బికాజ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దే ఓన్ లైఫ్ అండ్ డైలీ లైఫ్ తర్వాత విజడమ్ అన్నది మనకి దేవుని ద్వారానే మనకి సాధ్యం god is the source of wisdom with wisdom with this wisdom only we can understand things anamata edaina kada but only wisdom okay from will make us know what be ante eppudu aa wisdom maniki devuni nunchi devunchiniki aa wisdom ni raavali ante manam listening cheyal anamata em listening cheyal devuni vakyani baga devaru cheppe matralani baga vinalanamata vinadam vinanam deep level alla viswasam appudiki wisdom dwa ఆ లిజనింగ్ ద్వారా మనకి ఏమవుతుందనమాట మనకి ఆ విజడం అనేది వస్తుంది దేవుని విజడమ్ ఇంకా లర్నర్స్ అనమాట మనం ప్రతిసారి ఇంకా నేర్చుకున్న వాళ్ళ లాగానే అంటే వాక్యాన్ని నేర్చుకోవాలన్నమాట నాకు తెలుసు కదా ఇంకా నేను వాక్యం చదివేసినా కదా అని వదిలేస్తే ఇంకా మనకి అది అది లర్నింగ్ లోనే ఇంకా ఈ వాక్యం ఇక్కడికే అయిపోయింది అనుకున్నాను ఈ వర్డ్స్ ఇక్కడికే అయిపోయింది ఇంకే బైబిల్ అంతా చదివేసిన లాస్ట్ వర్డ్స్ కూడా అయిపోయింది అనట్లనే కాదు ఎందుకంటే అది మనం ధ్యానిస్తున్న కొద్దీకి ఇంకా ప్రొలాంగ్ అయితేనే ఉంటుందన్నమాట ఆ వాక్యం అన్నది మనకి అది ఎంత మనకు ఊహ కానీ అంత కనిపిస్తూ ఉంటానమాట నేను చాలా సార్లు ఈ వాక్యం ఇప్పుడు ఈ వాక్యం నేను చెప్తుంది ఇక్కడ నేను దేవునితో మనందరితో మాట్లాడుకుంటే దేవుని ఎదుట యోగ్యుని కానీ మనం ఉండాలన్నమాట యోగ్యుని గాని స్ట్రీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అన్ టు నాట్ బీ అషేమ్ Rightly Dividing the Word of Truth మనము ఎట్లా అనమాట దేవుని వాక్యాన్ని సిగ్గుపడకుండా ధైర్యంగాను ఒక కాన్ఫిడెంట్ గాను చెప్తూ ఉండాలి అంటే సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించు వాని కాదు మనం ఉపదేశించుకోవాలి కట్టుకథలు అసలే కాదు చాలామంది కట్టుకథలు చెప్తున్నది స్టోరీస్లలో ఏదోదో అంటే అది ఎందుకంటే వాళ్ళది వాళ్ళది ఏ బుక్ కూడా వాళ్ళు సరిగా లేదు కాబట్టి వాళ్ళు కట్టుకథలు చెప్తా ఉంటారనమాట ఇప్పుడు లేచి దానికి ఒక కట్టుకథలుగా చెప్పి దానికి ఏదైనా సంభాషణ కానీ మన వాక్యంలో మాత్రం చెప్పడానికి అస్సలు వీలేదు మనం దాన్ని మన ఫస్ట్ జనరేషన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ప్లస్ ఇంకా దేవుడు వాక్య రూపీకి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మనం చెప్పిన అవన్నీ చూసి మనం సాక్ష్యం అవన్నీ చూస్తే ఎరిగి మనము అది మన పరిశుద్ధాత్మ ద్వారా అనుభవం అనుభవ మనము అప్పుడు ఆ సత్యవాక్యం సరిగ్గా ఉపదేశించాలి నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడము అంటున్న దేవుడు మనకి నిన్ను నీవంటే మనకు మనమే దేవుని కనపరుచుకుంటు హుష్యూ అపవిత్రమైన వంటి మాటలను విముఖుడవై ఉండుము అట్టి మాటలాడు వారు ఎక్కువగా భక్తిను లగుదురు ఇప్పుడు మనం అపవిత్రమైన అన్ని కట్టి ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం సేవా జీతం ఉన్నాం ఇప్పుడు నో టైం ఎట్ ఆల్ ఫర్స్ ఎంత త్వరగా ఎంత త్వరగా మనము విడిచి పెట్టి మనలో ఉంటే దూరంగా ఉంటాం ఇంకా ఎప్పుడు సర్దిద్దుకుంటూనే ఉంటాం అంటే ఇంకా చేస్తూనే మళ్ళా ప్రార్థిస్తూనే మళ్ళా ప్రభావం కానీ ఇది షేమ్ లాగా అనిపిస్తుంది కదా మన మనకి వెన్ వీ బర్డౌన్ బిఫోర్ గాడ్ ఫీల్ ఐ అది మనకు తెలుసుకోవాలి మనకి తెలిసిపోతుంది మన ఆత్మ మనకి మాట్లాడుతూనే ఉంటది నేను కూడా కోపంలో అంటున్నాను మన కోపం అనేది కూడా అసలు దేవునికి ఇష్టం ఉండదు మనం ఎన్నోసార్ వాక్యాల చూసుకున్నాం కదా పాపం కింద బట్ హౌ టు కంట్రోల్ అంటే అది నీళ్ళు ఆ విజడం కలగాలే కదా మరి ఆ విజయం అంటే దేవుడు నీలో ఉండాలి ఆ శుద్ధాత్మ దేవుడి నీళ్ళ ఉంటే ఆ విజిడం నీళ్ళ వస్తుంది వచ్చినప్పుడు నీకు నువ్వు అప్పుడే ఇవన్నీ కంట్రోల్ చేయగలుగుతావు అనమాట అప్పుడు ఏది చేయాలా ఎట్లు ఉండాలి నెమ్మది పేషెంట్ అన్ని మనకి అప్పుడే కలుగుతాయి ఇదంటే మనము చేయలేమనమాట పరిశుద్ధాత్మ నీలో ఉంది కానీ నీకు నువ్వు గ్రహించుకోకుండా విజయం నీకు నీకు తెలియదు అది అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు నువ్వు మనం దేవుణ్ణి అడగాల కదా అక్కడ డాన్యుల్ చేస్తున్నప్పుడు ఆయనే దానియలు దేవుణ్ణే అడిగిన ప్రతి విషయంలో ఆయనకు వచ్చిన సమస్యను ఇంకొకటి ఆయనే ఆయనకు అక్కడ దేవుడు నెక్ట్రేజారు కళ్ళల కోసం చెప్పమని అప్పుడు టక్కన ఆయన ఆన్సర్ ఇవ్వలేదు ఇట్లా అట్లా అని ఐ హాస్ట్ బట్ టైం అంటే టైం అడిగి నేను అడిగి తీసుకొని కరెక్ట్గా ఏది రైట్ రావో దేవుని విజ్జమ్ దేవుని విజం చేత ఆయన చెప్పుకోండి మనం కూడా మన లైఫ్లో డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఏదో టక్కన ఏదో ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అన్నట్టు కాకుండా విజమ్ ఆ దేవుని దేవుని జ్ఞానం అడిగి మనము అప్పుడు మనం చెప్పాలి డిసైడ్ చేసుకోవాలి మనం అప్పుడే కానీ మనం ఏం చేస్తాము ఏదో టైం లేనట్టు మనం చూసుకున్నాం కదా దైం ఫర్ ఎవ్రీ ఎవ్రీథింగ్ అని కూడా మనం వాక్యంలో అసలు ధ్యానించలేము మనం అంత చూసుకుంటే కంటే ఇక్కడ ఎక్లిస్ట్లాస్టిక్ థర్డ్ చాప్టర్ చూసుకుంటే ప్రతిదానికి సమయం సమయము కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు మరి సమయం ఉంది మన మనకు ప్రతిదానికి సమయం ఉంది మళ్ళీ ఉన్నప్పుడు సమయం తీసుకోవాలి కదా సమయం ఉన్నప్పుడు సమయం తీసుకోకుండా నువ్వు ఫస్ట్ నా ఆన్సర్ చేయడం కానీ మనము చేస్తూ ఉంటాం అనమాట కానీ వాక్యం ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం తీసుకోవాలి మనం చాలా సార్లు మనం మన జ్ఞానంతో నేను నేను కూడా అదే ఫీల్ అయినమాట గా హెల్ప్ మీ అండి మళ్ళీ సమయం తీసుకున్నాను మళ్ళీ సమయం దేవుడిని ప్రతి విషయం కూడా మనకి తెలియదు దేవుడే చెప్పారు టైం ఫర్ ఎవ్రీథింగ్ నువ్వు మనకి ఇమీడియట్ గా ఇప్పుడే కావాలా ఇప్పుడైనా చదివాలి అనుకుంటే అది కూడా దేని టైం ఫర్ ఎవ్రీథింగ్ దేవుడు ముందే రాక లేఖని రాసుకోండి దానికి సమయం కలదు ఆకాశం కింద మనకి ప్రతి ప్రతి ప్రయత్నమున కూడా ఏ ప్రయత్నం నువ్వు చేసినా కూడా ఇప్పుడు వాక్యం నువ్వు ధ్యానించడంలో కూడా నీకు సమయం కావాలా సమయం స్పెండ్ చేయకుండా మనం ఏం చెప్పదు పరిశుద్ధాత్మ మనకి కరెక్ట్ గా నడిపిస్తుంది అప్పుడే నీకు విజిడమ్ అలాగే మనము ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి సిక్స్ట్ దివస చూసుకుంటే అపవిత్రమైన వాటి మాటలకు విముకుడవై యుద్ధము అట్టి మాటలా మాటలాడు వారు మళ్ళీ ఎక్కువగా భక్తిని లదురు భక్తిహీనత అప్పుడు వస్తామని మనం చాలా సార్లు చూసుకున్న ఇంకోటి చూసుకుంటే కనుక మనం నాకు ఇంకోటి ఏమనిపించిందంటే వర్షిప్ కోసం కూడా డానియల్ రెండు సెకండ్ చాప్టర్ నైన్టీన్ వర్స్ లో చూసుకుంటే కూడా మనము దేవుని ఆర్దించుకుని అనుకున్నాం ఆర్దించాలని అనుకుంటాం మనం చాలాసార్లు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అనమాట ఎవ్రీథింగ్ అంటే బ్యాలెన్స్ గా ఉండాలని చెప్పుకున్నాం కదా ప్రార్థన కూడా మళ్ళీ వాక్యం చదవడం కూడా రెండు బ్యాలెన్స్ గా ఉండాలని చెప్పుకుంటాం కొంతమందికి థింక్ రెండు బ్యాలెన్స్ ఉండనే ఉండవు అనమాట మనకి అంటే ఊరికి ఓన్లీ ప్రార్ధన్య చేసుకుంటూ పోతాం ఊరికి ఓన్లీ బైబుల్ చదువుకుంటుంది అంటే అక్కడ ఏం అట్లా బ్యాలెన్స్ ఉందనమాట అంటే మరి నువ్వు దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు ఆరాధించిన మనకి ఆరాధన చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనం చాలా సార్లు మన సేవకులు మనము మాట్లాడు మనం వాక్యంలో వింటూ ఉంటాం కదా మనకి దేవుని వర్షిప్ చేయాలనుకున్నప్పుడు హౌ వ్యూ విల్ ఎక్స్ప్రెస్ గాడ్ మళ్ళీ అది కూడా చూసుకుంటే కనుక వెన్ వెన్ యూ How you will express hmm, that uh, you love God. That's why I also learned that today. Now, if you have a wisdom, you can learn how much you worship at that time. Then you can learn how you worship at that time. If you want to express what you are doing in worship at that time. వర్షిప్ ఎక్కడన్నా చేయొచ్చు ఎల్లన్న చేయొచ్చో మనం ఎన్నోసార్లు కూడా ధ్యానం చేసుకుందాం అయితే అదే ఈ వర్సెస్ ని మనం ఈరోజు ధ్యానించుకు చూసుకుంటే నేను చెప్పాలనుకుంది అంటే దేవుడు నాతో మాట్లాడిందంటే విస్టమ్ అండ్ నాలెడ్జ్ నేను చాలా సార్లు ఎల్లోన్ గా ఉన్నప్పుడు వెన్ ఐంకింగ్ అనమాట నాకు సొంత నాకు సొంత డిసిషన్ తీసుకున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది అంటే ప్రభావి నాకు నాకు జ్ఞానం అనుకుంటుంది దేవుని ఎందుకంటే భయభక్తులు దేవుని భయభక్తులు కలిగి ఉండడం కలిగి ఉంటే జ్ఞానం అనుకుంటే దేవుడు చెప్పింది మా ఆ వాక్యం నాకు వచ్చింది మరి నేను ప్రభా మరి మీద భయభక్తులు కలిగి ఉండాలని భయం ఉంటున్నా భక్తి లేకుండా భక్తి మళ్ళీ ఉండట్లేదు ప్రభా ఎన్ని టైం ఎంత టైం స్పెండ్ చేయాలన్నది కూడా నేను అది కూడా అనుకున్నప్పుడు దేవుడు నాకు ఫస్ట్ విజ్డం కోసం చూపించింది విజ్డమ్ ఉన్నప్పుడు నీకు ప్రతిదీ ఎట్లా టైం టేబుల్ సెట్ చేసుకోవాలని ఎలా టైం ఉండట్లేదు అట్లా నేను అనుకున్నప్పుడు నాకు ఈ వాక్యం అదే ఈ వాక్యం వచ్చిందన్నమాట అందుకని ఈ వాక్యం నేను షేర్ చేద్దాం అనుకున్నాను సో మనము చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ లో చూసుకుంటే కనుక ఆ వాక్యం ధ్యానించుకుందాం ప్రౌడ్స్ ఎయిటీన్త్ వర్స్ లో జ్ఞానంలో చెవి తెలివిని వెదకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును ఇది మనం మనసులో పెట్టుకున్నామంటే ఇది అర్థమైందంటే ఈ వాక్యం నేను లాస్ట్ టైం కూడా వాక్యం మన రుద్రంలో ఉంటే మనం ఎళ్ళకలా మనం సజిల్గా వాక్యం ఏదన్నా కూడా గతించి పోతుంది కాకపోని దేవుని వాక్యం ఎప్పుడు కూడా అట్లే నిలిచి ఉంటుంది మనకి అంటే ఆ వాక్యం మనలో ఉండాలి అది ఉండాలంటే కూడా జ్ఞానమే అవసరం ఆ జ్ఞానం ఎవరు మళ్ళీ మనకి విజడమ్ అంటే ఇంకెవరు మళ్ళీ దేవుడు జీజస్ నుంచి మనకి దేవుడి నుంచే అది కలుగుతుంది ఆ ట్రూ మాత్రం దేవుడి నుంచి కలుగుతుంది ఏ ప్రయత్నం చేసినా ఎన్ని స్టడీస్ చేసినా ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినా కూడా నువ్వు వాక్యం వాడితే మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నార్మల్గా నాలెడ్జ్ వల్ల ఎక్స్పీరియన్స్ వల్ల చెప్ చెప్పినామనుకో అది అప్పటికప్పుడే ఇంకా స్టాప్ అయిపోతాం ఏమైతుందంటే మర్చిపోతాం మనం మర్చిపోతాము ప్లేస్ విన్న వాళ్ళు మర్చిపోతారు ఇట్లా జరుగుతుంది అదే నీకు విజయం ఉంది అనుకో దేవుడు జ్ఞానం నీలో నీ ఉంటే దేవుడిని నడిపి మనకు ఉంటుంది ప్రసిద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉంటాడు అందుకని మనం ఈరోజు ఈ ఈరోజు చెప్ చెప్పుకున్న వాక్యం ఇది మనము ప్రతిరోజు కూడా మనము విజడంతో నడుచుకోవాలి ఆ విజయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి నుంచి వస్తుంది ఎప్పుడైతే మనము ఆయన బయట కలిగి ఆ జ్ఞానాన్ని వెతికినప్పుడు ఆ జ్ఞానాన్ని వెతకాలంటే కూడా మన దేవుడిని అడగాలనమాట ఆ పరిశుద్ధాత్మనే మనకి అవసరం మనకి ఫస్ట్ పరిశుద్ధాత్మని ఎందుకొని ఈ జ్ఞానాన్ని మనం అడిగినప్పుడు ఇక్కడ ఇక్కడ సలమున్ రాజుని మనం చూసుకోవాలి అది కూడా మనకి ఎగ్జాంపుల్ అనమాట మన లైఫ్ కి ఒకవేళ ఆ విజడమే లేకపోతే మనకి విజయం అనేది తెలియకపోతుండే ఇప్పుడు సలమున్ రాజు చేసిన దేవుడు ఆయనకి ఇచ్చిన ని బట్టి అట్లా కూడా మనకు దేవుడు మనకి ఒకవేళ అట్లా ఉండకపోతే మనకు విజడమ్ అందరికీ తెలియకపోతుంది ఏది నాలెడ్జ్ ఏది విజడమ్ ఒకటి తెలియకుండానే మనం అంతా లైఫ్ అంతా కనిపేసేవాళ్ళం అన్నమాట అండ్ ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను మనందరికీ విజ్డమ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ అంటే గాడ్ టు గాడ్ అంటే నాలెడ్జ్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి మనం గెయిన్ చేసే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇస్ ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ బట్ వేర విజ్డమ్ wisdom is different Wis wisdom ante it is only gain from the god from from our god okay mana devunnuche manaku mana jesus mundu ante mana man ratchapan ese mundu manaku sadhyam avutundi and that thing ink ever daggara ledu true wisdom aithe ee lokamlo ever daggara kuda ledu inga entha mandi edho manu chustu untanga chala mandi ippudu hmm acute station aapudu చూస్తూ ఉంటాం వాళ్ళందరూ ఎంతో మంది ఎంతో విజిడమని గూగుల్లో గూగుల్లో రాస్తూ ఉంటారు ఆడిటర్ రాస్తుంటారు అయినప్పటికీ కూడా అది ఇప్పుడు అది కూడా జీరోనే జీరో విజిడమే ఎందుకంటే ఆయన వాళ్ళ దాంట్లో కాబట్టి నేనైతే గ్రహించినాను నేను చాలాసార్లు అనుకుంటా ఉంటాను అనమాట మరి ఇంత టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు అప్పుట్లో మళ్ళీ వాళ్ళంత జ్ఞానులు కదా మళ్ళీ వాళ్ళంతా సల్మాన్ రాజు అంతకన్నా మళ్ళీ టెక్నాలజీ ఏంటి మళ్ళా వాళ్ళ జ్ఞానం విజయం అట్లా నేను అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది ఈ టెక్నాలజీ ఎంత ఉన్నా ఏది ఉన్నా కూడా ఏసై ఇచ్చిన జ్ఞానం కింద అన్ని వేస్తే ఎందుకంటే ఇది ఎంత వేసినా ఇంకా తెలుసుకోలేకపోతుంది ఇంకా ఇంకా అంటే ఇప్పుడు ఇది ఇదంతా కూడా అది యోచిన విజంతోనే సాధ్యమవుతుంది అది ఇంకా మన టెక్నాలజీ లేనప్పుడు వాళ్ళు లేక వాళ్ళు గ్రహించి తెలుసుకున్నారు సలమన్ రాజు అది ఏసై ఇచ్చింది కదా మనం అడిగినప్పుడు మనం అడిగినప్పుడు ఈ టెక్నాలజీ కనుక ఎక్కువనే ఇస్తారు దేవుడు ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఏఐకి అన్నీ తెలుసు మనం చదివి గూగుల్లో సెర్చ్ చేసినాయి అవన్నీ నేనైతే అనుకుంటా ఉంటానమాట ఈ ఏఐ వచ్చి అంత మాకు డిస్టర్బ్ చేస్తుంది అంత గూగుల్ కూడా మమ్మల్ని అంతా ట్రై చేసి మాది అంతా అట్లా చెప్పింది మళ్ళా చెప్పినా కూడా అంత వేస్ట్ కదా ఇది మనల్ని ఎందుకంటే దేవ్ అంత వేస్ట్ అయ్యి ఏం చేయాలి ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఓన్లీ నాలెడ్జే ఉంది రిజనబల్ అది అన్నీ నేను అనుకొని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నా దాన్ని తెలుసుకోవాలంటే లెవెల్ ఎంతో మంది జ్ఞానం వాళ్ళు క్రిస్టియన్స్ కూడా కాదు కదా ప్రభా వాళ్ళ జ్ఞానం ఎట్లా వచ్చింది ప్రభా అంట అంటే అదంతా సైత జ్ఞానమే అనమాట ఆ సైతం జ్ఞానం వల్లనే లోకమంతా నచించిపోతుంది అవి క్రియేట్ చేసి ఇవి క్రియేట్ చేసి ఫోకస్ చేస్తున్నారు దాని వల్లనే వాళ్ళు ఏం చేస్తున్నారు సంపాదించడం అవన్నీ చేస్తారు కానీ విజ్డమ్ మాత్రం వెతుకట్లేదు ఆ నాలెడ్జ్ అక్కడ మట్టికే ఈ లోకంలో ఉన్న మట్టికే వాళ్ళు చేస్తున్నమాట ట్రూ విజమ్ అంటే ఏంది ఆయనలో భయభక్తి కలిగి ఉండడమే ఫస్ట్ మనం ఆ విజయం ఫస్ట్ మనకు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము ఏసే మనం భయభక్తి కలిగి ఉంటాం ఫస్ట్ ప్రతిరోజు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటాం ఆయన సర్వ్ చేస్తాం మనం వి విల్ సర్వ్ అంటే వాక్యం చెప్పడానికి ముందుకు మనం వాక్యం వాక్యం మీద ఆ బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తాం ఇప్పుడున్న టెక్నాలజీని చూసుకుంటూ చాలా మంది మనము అనుకుంటున్నాం అనుకుంటాను ఈ నాలెడ్జ్ ఉంది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ చదువుతున్నారు వాళ్ళు ఇలా అర్థిస్తున్నారు అవన్నీ లోకం ఇంత గనం చేస్తున్నారు ఈ నాలెడ్జ్ ఉంది బాబు ఈ నాలెడ్జ్ ఉంది అది ఎక్కడ వరకు అది ఎంత చేసినా కూడా అది అర్థమే అని వాక్యాలను మనం చూ చూసుకుంటాం మనం ప్రౌడ్స్ చాప్టర్ లో లాస్ట్ లో కూడా మనము అది నాకు అర్థమే దెన్ ఐ సర్జ్ అనమాట అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడింది ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐ థింక్ ఎవ్రీ ఇస్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ దిస్ వర్స్ అనమాట దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆస్వాదించను గాక ప్రార్థన చేయలేదు సిస్టర్ ఓకే సిస్టర్ ప్రార్థన స్థుతి స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనిక రంగల దేవా ఏసియా ప్రభాతం వాక్యాందన మాటలు నన్ను కూడా వందనాలు చేస్తున్న అవును ప్రభాతాన్ని మరి విజమ్ అంటేంది మరి ప్రభా మరి అంటే ఏంటి అని మాకు తెలియపాల్సిన గొప్ప దేవా ఏసియా మీకే వందనాల ప్రభా విజం మీరే ఉన్నారు ప్రభాతండి మీ నుంచే మాకు విజయం రావాలి ప్రభా ఎక్కడి నుంచి రాదు ప్రభా ఏ టెక్నాలజీ ఉన్నా ఏది ఉన్న ప్రభా అన్ని అర్థమే ప్రభా ఏసియా ఆ విజం ప్రతిదీ మీరే ఉన్నారు ప్రభాతండి ద్వారా ప్రభాతాన్ని మళ్ళీ వాక్యాందన ప్రభాతాన్ని మనకు తెలియపరిచినప్పుడు వందలాలు చదువుస్తున్నాను నా తండ్రి ఎస్ లాడ్ చీజస్ వీ షుడ్ ఆల్వేస్ బి ద గుడ్ లిజనర్స్ ఆఫ్ యూ ప్రభాత్ ప్రభా మేము ప్రతిసారి ప్రభా మీ వాక్యం వినేలాగానే ప్రభాతం నేర్చుకునేలాగానే మేము ఉండాలి ప్రభాతాన్ని ఏసీయా అలాంటి ఆసక్తి ప్రభా లాంటి దాయిచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి విన్న ప్రతి వాహనం ప్రభావం దీవించి ఆశ్వాదించం తెలి ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి కొన్ని వందలాలు చూలిస్తున్నాం తండ్రి ప్రభాతాన్ని మరి వాక్యని ప్రభు నూరంతలకు ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఆశ్వాదించమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తుందన్న తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ద లాడ్ మనకి కొంచెం సమయం ఉంది కాబట్టి విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాము దీపా సిస్టర్ ఈరోజు మీరే విజ్ఞాపన ప్రార్థన చేయండి దీపా సిస్టర్ టకాయలు ప్రేజ్ లాట్ సిస్టర్ మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారా దీపా సిస్టర్ హ్యాండ్ రైస్ చేసిట్టు కానీ అన్మయం చేయలేదు దీపా సిస్టర్ ప్రేజ్ ద లార్డ్ సరే బిజీగా ఉన్నారు పరశుద్ధరావు గారు మీరు చేస్తారా మాధురి ఉన్నా పర్వాలేదు చేయండి మామూలుగా జనరల్ గా చేయండి ఎందుకంటే మన దగ్గర లిస్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది గురించి మనకి ఇంకా తెలియదు వాళ్ళకి స్వస్థత జరిగలేదు పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన తండ్రి జీవము కలిగిన దేవ సర్వశక్తి సర్వాధికారి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం తండ్రి మీకు కృపలో మీకు కనికరంతో ప్రభావ మమ్మలందరినీ కూడా తండ్రి ఇంతవరకు కాచి కాపాడుతూ మీ ప్రేమ అంతటిని బట్టి మీకు వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రములు రాత్రి కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వంద నాలుగు క్రికెట్ నేత స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో గడిపిన తండ్రి పాటల ద్వారా ప్రభావం మనం మహింపరచడం నా ప్రభా నీవు లేఖనాల ద్వారా ప్రభావం మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ లోక సుఖభోగాలు కన్నా ఈ లోకంలో కన్నా ప్రభావ నీవు ఇచ్చే జ్ఞానం గొప్పదినైనా అతను అటువంటి జ్ఞానం మేము కలిగి ఉంటాం సహాయించండి నేను బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీ ఎందు గొప్పం లేనాయి ప్రభావ అవును తండ్రి మీరు అనుగ్రహిస్తాను మాకు వస్తే ప్రభావ తండ్రి మాకు అనుగ్రహించండి కృప చూపించండి ఆయన జ్ఞానం లేకే నా జన్లు నశించరని ప్రభావ మీరు నా తను ఎంతగానో బాధపడుతూ వచ్చారు నాటిస్రాయలు కూడా ప్రభావ జ్ఞానం లేకనే నశించిపోతూ వచ్చినారు ప్రభా నా తండ్రి మాకు నేను ఏ విషయంలోనూ జ్ఞానం కొదుగొనడానికి వెళ్ళేదు ప్రభావ ఆయన జ్ఞానం కలిగొనడానికి సహాయం చేయండి జ్ఞానం ప్రభావ నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటేనే నేను జ్ఞానం అనుగ్రహించబడతని వాక్యాన్ని సెలవిస్తా ఆయన నీ ఎందు భయభక్తులే జ్ఞానానికి మూలము జ్ఞానం అని చెప్పి ఆయన నీ వాక్యాన్ని కాబట్టి తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో ప్రభావ నా తండ్రి మీకు యథార్థంగా జీవించే విషయంలో తండ్రి నేను ప్రభ ఎక్కడ కూడా తండ్రి పడిపోకుండా సహాయపడండి ఎక్కడున్న ఏ ప్రాంతంలో నా ప్రభ నీకు భయం కలిగినైనా నేను జీవించాలా నా తండ్రినైనా మీనా స్థిరంగా ఉండాలా మీకు సంపూర్ణమైన విధేయత కలిగి మేము జీవించాలి అటువంటి కృపను తండ్రి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లోకమంతా ప్రభ కలోలము లోకమంతా తండ్రి పాపమనైనా ఎవరు కూడా తండ్రినైనా నీకు లోబడే వాళ్ళు లేరు ఎవరు కూడా తండ్రినైనా నీ వాక్యం వినేవాళ్ళు లేరు నా తండ్రి లోకమంతా కూడా తండ్రి పాపంతో నిండిపోయింది ప్రభ నా తండ్రి సువార్త చెప్పినా అంగీకరించే వాళ్ళు లేరు నా తండ్రి పాపాన్ని ఆయన అలవాట్లుగా హ్యాబిట్స్ గా నా తండ్రి కాపాన్ని పాపాన్ని కల్చర్ గా చేసుకొని అయినా లోకం అంతా జీవిస్తా ఉంది తండ్రి ఆయన కనికరం చూపించండి జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా మాట వినని స్థితిలోనికి నా తండ్రి రోజు లోకం వచ్చింది ప్రభా కనికరించండి నా తండ్రినైనా వారి యొక్క మనోనేత్రాలు తెరబడినట్లుగా నా తండ్రిని సువార్థ ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరవండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ కృపను అనుగ్రహించండి ఆయన ఈ యొక్క స్వార్థలోని ఆయన వాక్యంలోని సత్యాల నేను లోకంలోనే ప్రతి ఒక్కరూ గ్రహించాలా ప్రభావ అర్థం చేసుకోవాలా ప్రభా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కనికరించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి నీ వైపుకు రావాలా తండ్రి వాళ్ళ హాన్ని గర్వాన్ని విడిచిపెట్టి వాళ్ళ పాపపుజ్జీవి తన్ని విడిచిపెట్టి నైనా నీ ఎదుట తండ్రి వారి యొక్క నా తండ్రి పాపపు స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని ఆయన మీరు వెలిగించమని ప్రార్థిస్తూ నా తండ్రి లోకంలో ఎంతో మంది ప్రభా ఉద్యోగాలు లేక ఎంతో మంది తల్లిని ఆయన సఫర్ అవుతా ఉన్నారు ప్రభా నా తండ్రి అనేకమైనటువంటి పోస్టులు నా తండ్రి నాయన సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉన్నాం అనేకమైన వార్తలు మేము చూస్తున్నాం ప్రభా ఎన్నో కంపెనీల తండ్రి ఆయన ఉద్యోగంలో నుంచి అనేక తీసివేస్తా ఉన్నారు ప్రభా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ఆయన సర్వైవ్ అవ్వడానికి కూడా కష్టమైన స్థితిలో నా తండ్రి ఉంటూ ఉన్నారు ఆర్థికంగా నిలదొక్కలేని పరిస్థితుల్లో ఉన్నారు తినడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో చాలా మంది లోకంలో ఉన్నారు ప్రభా అంత మాత్రమే నా తండ్రి నిత్య అవసరాలు ఉన్నాయి నాయన నిత్యా అవసరాలు ప్రభా నా తండ్రి నాయన అంతమంతు పెరిగిపోతున్నాయి తక్కువ శాలరీతో ఆయన బతికే వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది నాయన ప్రభా ప్రతి ఒక్క చోట తండి ఆయన ఇవే జరుగుతూ ఉంది ప్రభా నాప్కిన్ చేసుకోనండి ఆయన ప్రభా కనికరించండి నా ప్రభా ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినా తండ్రి నేను చాలీ చాల స్థితిలో ఉంటూ వారందరూ కూడా మీకు కృప చూపించండి వారు కావాల్సిన అవసరాలను తీర్చండి ప్రాముఖ్యంగా మా అధికారుల జ్ఞానం అనుగ్రహించండి నా తండ్రి నా స్థితిని వారు మెరుగుపరిచినట్లుగా సహాయం అనుగ్రహించండి ప్రాముఖ్యంగా తండ్రి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావ తన అనేక మంది జీవితాలు నా నాశనం చేస్తుంది ప్రభా అది ఎంత మేలు చేస్తుందో అంతే క్యూట్ కూడా చేస్తా ఉంది తండ్రి కాబట్టి నేను ఆ విషయంలో మనుషులు జ్ఞానం కలిగి ఉంటుంది మీరు సహాయం చేయండి ఆయన మీ కృపణను అనుగ్రహించండి ఆయన ఆ వాదరణ లేక వేదనతో నాయన బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఏ దిక్కుతో వచ్చిన కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎవరు కూడా తండ్రి నైనా అవకాశాలు లేక జీవితం అయిపోయిందని చెప్పి నైనా ఆత్మహత్యలు చేసుకోవడానికి వీళ్ళదు ప్రభు సహాయపడండి కనికరించండి నా ప్రభా నీవే నిజమైన దేవుడు ఎరిగి నైనా సమస్తము చేయగలిగిన దేవుడు నీవని ఎరిగి ప్రభు నా తండ్రి నీ వైపుకు రావడానికి నైనా ప్రతి హృదయాన్ని మీరు ప్రేరేపించండి ప్రతి ఒక్కరిని ప్రభా నీ వైపు ఆశగా చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ తల్లి దర్శించండి మరి కవాల్సిన అవసరతలు తీర్చండి సత్యాన్ని తెలియచేయండి ప్రభా స్థిరపరచండి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా ప్రభా ప్రతి ఒక్కరిని పట్ల కృప చూపించండి యోగంలో తండ్రి యుద్ధాలు నైనా యుద్ధాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆస్తులు నష్టమైపోతా ఎంతో మంది తండ్రి నశించిపోతున్నారు సువార్తలు లేకనే నశించిపోతున్నారు ప్రభా అటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎంతో మంది తల్లిదండ్రులు కోల్పోతున్నారు బిడ్డల్ని కోల్పోతున్నారు నిరాశ్రయులు అవుతున్నారు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి కనిగిరించండి ఆయుద్ధాల మధ్య మీరు సమాధానం అనుగ్రహించండి శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభ మీరు నైనా నెమ్మదిని అనుగ్రహించండి నా తండ్రి నన్ను ఎవరైతే అధికారులు అయినా ప్రభా వ్యవహారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ మీరు అణచివేయండి నా ప్రభ ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడాలి ప్రతి ఒక్కరు తండ్రి రక్షించబడాలి ఏ ఒక్కరు రచించడం కాదు ప్రభ సహాయపడండి సమాధాన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని వారి వారి పాప బంధకాల నుంచి మీరు విడిపించండి నా తండ్రి వారి యొక్క నా ప్రభా నా తండ్రి యొక్క జీవితాల నుంచి విడిపించండి ఆచారాల నుంచి విడిపించండి విగ్రహారాధన నుంచి విడిపించండి ప్రతి ఒక్కరిని ప్రభా సత్యం నడిపించమని ప్రార్థిస్తూ ప్రాముఖ్యంగా అంత్య దినాలు ఉంటున్నాం మేము నా ప్రభా సంఘంగా ఉంటున్నాం మేము ప్రభా భయభక్తులు కలిగి జీవించాలా మీరు ఏర్పరిచి మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారో మీరు మా పట్ల ఏ పిలుపు ఏమైన ఉద్దేశం మీరు మా పట్ల కలిగి ఉన్నారో అవన్నీ కూడా తండ్రి మీరు నెరవేర్చే వారంగా ఉండాలా ప్రభావ తండ్రి మా సబుద్ధి అది వ్యర్థమైనది మా సొంత జ్ఞానం అది వ్యర్థమైనది నా తండ్రి నేనే ఈ లోకంలో ఏది కూడా మిమల మిమ్మల్ని సంతోషపరిచేది ఏది లేదు ప్రభావ మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మీ జ్ఞానంతో మిమ్మల్ని అందరినీ నింపండి ఎందు కలిగిన జీవితం అనుగ్రహించండి సంగంగా ప్రభావ మీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చే రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరికి ఏ తలాంతులు మీరు ఇచ్చారో వాటన్నింటినీ ప్రభావ గుర్తిరిగి నా తండ్రి మీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారమై నా ప్రభావ సంపూర్ణలో మోటకు సాగిపోవడం పరిపూర్ణంగా తండ్రి మార్చబడడానికి సహాయించాడు నీ పోలికలో జీవించడానికి సహాయించాయి ప్రభా లోకానంతటినీ ప్రభా ప్రభావితం చేసే రీతిగా మా జీవన విధానము మాటల తండ్రి మా క్రియలు ఉండాలా ప్రభా మీరు కృప చూపించమండి తను మీ నామానికి మహిమకరంగానే ఉండాల కానీ మీకు అవమానకరంగా ఎక్కడ ఉండడానికి వెళ్ళదు ప్రభావ నా తండ్రి సహాయం అనుగ్రహించండి తృణీకరించుకునే జీవితం మాకు అనుగ్రహించండి త్యాగపూరితమైన జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి మాలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి అన్ని క్రియలన్నింటినీ లయపరచండి ప్రభా ఆత్మలో నేను వరిధులనట్లుగా అంతకంతకు నైనా ఉన్నత స్థితికి ఎదుగునట్లుగా ప్రభా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ మీరు మాలో ఉండి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను కానీ నేను ఎవరైతే నీ బిడ్డలు ప్రభా శ్రమలుగుండా వెళ్తున్నారో జ్ఞాపకం చేసుకోనండి నేను ఎవరైతే నీ బిడ్డలు కఠినమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారో జ్ఞాపకం చేసుకోనండి వారిని ఆదరించండి బలపరచండి ఎవరైతే తండ్రి మీ దాసులు ప్రభ భారంతో పరిచర్ చేస్తున్నారు సత్యం కోసం పోరాడుతున్నారు వారందరినీ ప్రభ మీరు బలపరచండి వారి పరిచయం దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే తండ్రి నైనా సబుద్ధి తోటి నైనా ధనాపేక్ష తోటి నా తండి స్వార్థంతో నాయన సేవ చేస్తూ ఉన్నారో ఎవరైతే తండ్రి అబద్ధ బోధలు చెప్తూ సరైన క్రమం నుంచి తప్పిస్తున్నారో నేను నా తండ్రి నాయన చెడిపోయే రీతిగా నా తండ్రి ప్రేరేపిస్తున్నారో వారు అందరినీ కూడా మీరు అనించి వేయమని ప్రార్థిస్తూ నడిపించమని మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రభావ మా దేశమంతా కూడా రక్షణలోనికి రావాలా మా దేశం అంతా కూడా ప్రభాస్వార్త ఎరగాల ప్రభావ నేను ప్రాముఖ్యంగా మా దేశం అంగీకరించిన స్థితిలో ఈరోజు ఉంది ప్రభావ ఒక మతంగా అనుకుంటుంది ప్రభావ లెక్క లేకుండా మాట్లాడే స్థితిలోనికి వచ్చినారు ప్రభా తండ్రి నైనా దూషించే స్థితికి వచ్చిన్నారు ప్రభా తండ్రి వారి యొక్క విదేతను క్షమించండి వారి యొక్క వెలిగించండి మా దేశమంతా కూడా ప్రభా నీ యొక్క పరలో రాజ్యంగా మారినట్లుగా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి నా ప్రభా తండ్రి గ్రూప్ కూడా తండ్రి నన్న నన్ను మీ కొరకే మీ పాదాల చెంత మొరపెడుతున్నాం విజ్ఞాపనలు చేస్తున్నాం ప్రభా నేను ఎవరెవరిని స్వస్థపరిచారో మాకైతే తెలియదు కానీ సమస్త మెరుగున్న దేవుడు మా ప్రార్థనలన్నీ వినియున్న దేవుడు ప్రభా వారి జీవితాల్లో కూడా తండ్రి ఇంకా నైనా మీరు కార్యాలను నాయన సహాయం చేయండి స్వస్థపరచండి శాంతి సమాధానం దయచేయండి వారికి అలసిన అవసరతలు తీర్చండి కుటుంబాలన్నింటినీ కూడా రక్షించుకోండి నా ప్రభావ మీ కొరకే సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఇది నా ప్రభావ తండ్రి నా అన్నవాళ్ళు కూడా తండ్రి రైవ్ పరిచర్లో ఉంటుండగా సహాయం చేయండి వారి పరిచయం కూడా దీవించండి ఆశీర్వించండి వారు వెళ్ళే ప్రతి చోట ప్రభావ మీ సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి చీకటి శక్తుల కార్యాలను అనిచివేయండి ప్రభావ తండ్రి వారిని మీ నా మీ ఆత్మతో నింపిన బలపరిచి మీ నామానికి మహిమకరంగా అనేకల ఆత్మల రక్షణార్థంగా ప్రభావ మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారి ప్రయాణం అంతట్లో పరిచర్ అంతట్లో తోడుకోండి ఘన విజయాన్ని ఉన్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ కుటుంబాల ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి బలపరచండి ప్రతి ఒక్కరి కుటుంబాల సమాధానం నెమ్మది అనుగ్రహించండి లేదంటే వారు చేసే తన్ని ఉద్యోగాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఉన్నత స్థితికి లేవని తండి ప్రాముఖ్యంగా ని పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకొని ప్రభా మీ కొరకే ప్రయాసపడే సిద్ధపరచండి తెలుసుకున్న సత్యాలు నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు ప్రభా అనేకులకు వివరించే రీతిగా నా తండ్రి వారిని ప్రభావ మీరు నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి మీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి జరిగించే వారిగా నా తండ్రి మీరు సిద్ధపరచండి తండ్రి నేను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభాన్ని సన్నిధిలో నేను గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వీళ్ళది వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ సమయం మాకు ఎంత మేలుకరంగా చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం మీకే సమస్త మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఆయన రాత్రికాల మంచి నిద్రను అనుగ్రహించమని ఆ తండ్రి వేహకుని లేచి మమ్మల్ని స్థుతించే కృపను అనుగ్రహించమని ఆయన మీ పరలోక దర్శనాలతో ప్రవాహ మాతో మాట్లాడమని మీ కృపకల స్థలకి కూడా అప్పగించుకుంటూ మీ కృపను కోరుతాం మరలాంటి సన్నిధిలో కనపడేంత వరకు ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడమని మీరు భద్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె మన ప్రభు క్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరు మనందరికీ లోకంగా శాఖల పరిశుద్ధులకు సదాకాలం తోడేంటి నడిపించిన మెయిన్ ప్రేజ్ లాడ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేజ్ ప్రేజ్ లాడ్ అందరికీ ప్రేజ్ లాడ్